ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందామా స్టార్టింగ్ ప్రభావ మహోన్నతుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం జీవం గల్ తండ్రి గొప్పదేవా నేను ఈ ఉదయకాల సమయ తండ్రి ప్రభావ సహవాసంగా కూడుకుని నన్ను ఆరాధించుకొని తండ్రి జ్ఞానమును భక్తిని ఆత్మీయ ఎదురువేళను పొందుకునడానికి మాకు సహాయం చేయండి మాకు అనేక పాఠాలు నేర్పించండి ప్రభా తండ్రి మీకు లోబడి మీ చిత్తానుసారంగా జీవించే బిడ్డలుగాను తండ్రి పైభక్తి వేషధరను విడిచిపెట్టి తండ్రి నాయన మీ వాక్యానుసారంగా నడుచుకున్న బిడ్డలముగాను మాకు సహాయం దైచేమని వేడుకొని చుంటున్నాము వాక్యము పాటలు ప్రార్థనలు అంగీకరించమని ఆ వాక్యము ద్వారా మేమెంతో మేలు పొందుకొని తండ్రి ఎన్ని క్లిష్టమైన ప్రియమైన బిడ్డలుగా మేము సత్య సువార్తను చేపట్టే అనేకులకు సువర్తను బెదరక ధైర్యముగా ప్రకటించే వారంగా ఉండటం మాకు సహాయము చేయమని నాడు మేలులతో మమ్మల్ని నింపమని పాదల చింతకు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ ఆమెన్ పాఠ పాడుతు శక్తి చేతకాదె బి కాదనె నాత్మద్వారాచేతుల విచెను ఆత్మద్వారా దిని చేతునను ఏ సై అసల విచను శక్తి చేతకాదనూ బలముతో నిది కాదనను నా ఆత్మద్వారా దినిచేతునను ఏ సైయస ఏ సైయసల విచును ఓ గోపపార్వతమా పార్వతమా జరు బాబెలు నడ్ డగించను ఓ గో పార్వతమా జరు ఎంత మాత్ర పుదానవు నీవ నేను సదును భూమిగా ఎంత మాత్ర పుదానవు నీవ నేను సదును భూమిగా కాదుతో నిదను నా ఆత్మద్వరా చేతునను ఏ సై యస విచిను నాత్మద్వారాదిచేతునను ఏ సై యస విచిను ఓ ఈశ్రయో గొప్పది ఓపది ఏ సయ్యక్షించినీను ఓలీన వారరు ఏ తయారిన నీను ఓలీన వారరు శక్తి చేత హలో థ్యాంక్ యూ దక్ ఓకే ఫస్ట్ సార్ ఫస్ట్ చదవాలే వాట్సాప్ ధ్యానం చేస్తున్నాడు మీరు వాగ్ధం చేస్తున్నారు శితాబ్ సరస్వతం నడిపిస్తున్నారు అలాది అనాదిగా మీరు మీరు మాట్లాడి మీరే నడిపించి అలాది అనాదిగా మా తొలగించి మీకు సెలెండర్ మా మాజకు ప్రజ మరొకని పతికు మేము లోబడి ఉండాలా అలాగే మా ప్రభా సమస్తం మాలో మీరేమని ప్రార్థిస్తున్నారు ప్రభావిత మీ ఆత్మ నడిపి దయచి రైతం చెప్పి భని పరిశుధాత్మ ద్వారా మీరు మాట్లాడి పరిశుధాత్మ సాయం నాటగా తీసేసి ఈ వాక్యం సత్యాలను చూపించా మనీ స్వామి చెబుతారు చదువు ఒక్క నిమిషం సరే సరే ఒక్క నిమిషం ఇక్కడ డిస్టర్బ్ అయిందని సరే నిమిషం చదువుతాము ఒకటో అధ్యాయం పదకొండో వచ్చాము కదా అయ్యో వారికి శ్రమ వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోలలో పరిగెత్తిరి కొలు చూస్తున్నాం మనం ఇక్కడ గుంపులు ఇక్కడ చూస్తే ఏమంటు వారు కయ్యూమ్ మార్గంలో నడిచి కయ్యూ అంటే చరికా ఉన్నాడు అంటే ఏమి తమ్ముడు కదా ఏబైంది ఏబైందంటే పాతాన్ని మన నుంచి యువత చెప్తున్నావు కయ్యూ మార్గం నడిచినంటే కయ్యూ అంటే ఈ లోకంలో దుస్తుకి సాగస్తున్నారు దేవుని కయ్యూ మార్గంలో అయ్యో శ్రమ ఎందుకు శ్రమ అంటే వారు వేరే ఒక మార్గం కానీ ఇంకోమంటాడు బిలామాం చేస్తున్నాడు బహుమానం పరిగెత్తుండట బిలామాం చేస్తు బహుమానంకు పరిగెత్తునట జీవాకంగా లోబడకుండా బిలామా చేస్తే ఆ బహుమానం ఈ రోజు పరిగెత్తు అందరు ఏదో పనుకోవాలా పనుకోవాలా కానీ మన బహుమానం ఏంది మన యేసప్రభు కదా మన బహుమానం ఏసుప్రభు కానీ మన పరిగెత్తి ఆ ఆ గురి ప్రభు దగ్గర పరిగెత్తు ఇంకేమంటాడు కదా కలో హలో చెప్పండి చెప్పండి అన్న కొరువు చేసే తిరస్కారం కొరువు ఏం చేస్తున్నారు తిరస్కారం చేసి ఏమైనా నేను ఒక చేస్తుబాటు ఈరోజు నీళ్ళు ఉన్నాను మా ప్రభు నిజస్థనం ఒక గాని అనేక తిరుగుబాటు చేసి ఏం చేస్తున్నాం వాళ్ళు అనేక తిరుగుబాటు చేసి సంతి నర్శించిపోతున్నాం అందుకోసం పౌరు వర్తి చెప్తున్నారు వాళ్ళు దుష్టంగా రాబోసి మీకు బుద్ధి రావాలంటాడు అనేక నశించిపోయింది వాళ్ళు అక్కడ ఏమైంద్రు కాలానికి పోలేకుండా అనేక నశించిపోయిండ్రు అలా అయితే ఇక్కడేమంటాడు ఇంకా చూద్దాం మనం కట్టించు బ్రమ అనుమానములు మెరుగు వెళ్ళగకు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తెరుగు వారి కొరకు గడాకరము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది తమ అవమానము వెళ్ళకు వారవి సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగానున్నారు వారి మార్గం తప్పి అలె కొట్టి అక్కడ అలలి వల్లే కొట్టబడి అంటే ఈ లోకము అలలు వలే వాళ్ళు కొట్టుకుపోయిందంట మార్గం తప్పి అని ఇక్కడ యూదర్ చెప్తున్నాడు ఇంకేమంటున్నారు వారి కొరకు గాఢధికారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది అలా వారి కోసం గాఢకరం నిరంతరం భద్రం చేయబడింది గాఢ అధికారం అంటే నరకం కాదు అలా ఎవరు తప్పించుకోరు ఇక్కడ చూస్తే ఆ మార్గం ఎడితే నేనే మార్గం నేనే జీవములు ప్రభు మార్గంలో అంటే నిత్య జీవం ప్రభు మార్గం తప్పిపోయినాక మళ్ళీ అల కొట్టిపోతే వాళ్ళ కాలం ఇచ్చినప్పుడు వాళ్లకు గారంతకరంలో అక్కడ భద్రపరచు అని యువదో చెప్తున్నా చదు బ పోటీ మొదలుకొని ఏడ ఏడైన హానుకు కూడా వీరిని గురించి ప్రవర్తించి ఇచ్చానైనా ఇది అందరికీ తీర్పు తీర్చిటం వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారు భక్తిహీన క్రియలన్నిటిని కూర్చు భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాను అయితే అయితే ప్రియులారా అంతేకాలము నందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు ఏ పూర్వమాజం మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు అంతే కాలంలో అంతకాలమునందు తమ భక్తిహీనమైన దురాశను చెప్పు అయిన దురాశ భక్తి కాదు కనుక దురాశ రోజు నడిచి పరిహాస పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకున్నాడు అపోసులు ఏం చెప్పింది పూర్వమెంట్ మార్గం జ్ఞాపకం చేసుకోండి అలా కానీ ఈ అపోసులో బోధలు ఏమంటే నేను నీకు రక్షణ అంతవరకు అలా కానీ కర్వారిలో మన పాపం చేపం రోగం బరిచి అలా అపోసులో చెప్పిన ఇప్పుడు చేస్తున్నా మనకు చెప్తున్నా సత్తమైన బోధ మనకు చూపిస్తున్న దేవుడు మన రాక వరకు దేవుడు రాకూడదు ఈ బోధలో మనం నిలికడగా ఉండి రభు కోసం నింజనం మనం ఆయన మార్గంలో మనం ఉంటే రా ఇంకేమంటాడు హలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు అపోస్తులను పూర్వ వంధం మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఆ మాట జ్ఞాపకం చేసుకోండి వాళ్ళని అపోస్తుల ద్వారా ఏం చెప్తున్నాడు దేవుడు అపోస్తులు హోదాని పాటో అంటే వాళ్ళు పార్టీలు వాళ్ళ పాట ఆ పాట అపోతున్న బోధాది పాడతారు కానీ పాట పాడుతుంది వేరే పాడుతుంది పాట ఇది తను నడిచింది వేరే తను ఏమంటు జాపం చేసుకోవాలని చెప్తుంది చూడ అటువారు ప్రకృతి సంబంధమైన ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినయములు కలుగు చేస్తున్నారు వేదములు కలుగు ేదములు కలిగిస్తున్నారు అలా ప్రతికి సంబంధం ఉంటే ఆత్మ నిర్వహణ అలా ప్రజలకు సంబంధం అంటే యువకు సంబంధులు వాళ్ళు బేదం కలిగి ఉంటారని యువకు ఇక్కడ తెరబెడుతుంటారు ఆత్మ ధర దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ప్రకృతి సమయం అంటే ఆత్మలు ఎప్పుడు నువ్వు సత్యం గ్రహించలేవు నువ్వు సత్తం నేను నడవేలేవు ప్రతి ఉండేలేవు ఎందుకోసం ప్రభుత్వం ఆత్మ నిర్వహణ నా వాడు కాదు ఆత్మ నిర్వాణి నావాడు పెడుతున్నారు స్త్రీలారా మీరు మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిమీద పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద అతి పరిశుద్ధమైన కట్టుకొనిచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయచ్చు అలాది మేము కడుపు అలాదిగా మన ప్రార్థన ఉండాలి సుప్రభ నీ వాక్చం సరి కట్టాలా అలాదిగా ప్రభుత్వ ఇచ్చిన పుణ్యాదమైన జీవితం కట్టపడాలా అలాదిగా చూస్తాం మనం తీర్థంలో చూస్తాం కదా మనం కావాలి వాళ్ళ మన అవుతుండే కావలి తీర్థ ట్వంటీ సెవెన్ ప్రభు కాపాడాలకుంటే కావాలి వాళ్ళకి వెళ్దాం అక్కడ ఇల్లు కట్టే వెళ్దాం ఇల్లు కట్టవాల్సి ప్రయాసం పెద్దమని చెప్తారు అది ఆత్మీయ ఉంది ఎవరు పెట్టారా మన జీవితం ప్రభు కట్టారా పేత్రులుగా మనం నా బండ ని కట్ట ఉన్నాడు ఏ పరిస్థితిలో మీరు అంటారు మీకే జీవార్థమైన మన ప్రభువుకు ఏసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టిచ్చు దేవుని ఉండాలా నిత్యోద్యమంలో ఉండాలా కనిపెట్టుకుని ఉండాల భయం కనుక ఎక్కడ తప్పిపోతావు వాక్యం ప్రార్థన సేవలో ఉంటారే నువ్వు ఏం చేస్తావు స్థిరంగా ఉంటావు ఆయన ప్రేమలో ఉంటావు భయం భక్తితో ప్రార్థన ఉండాలా అలా ఆయన కోసం కనిపెట్టుకొని మన విమోచనం చాలా దగ్గరుంది మన విమోచనం చాలా దగ్గరుంది మన ప్రభు రాక మనకు విమోచన అప్పుడు దాకా ఏం చేస్తాం మన ప్రభుత్వ సేవలో ఉండాలా మనం అంటే అగ్ని పెట్టుకుని ఉండాలి కనిపెట్టుకుని ఉండాలా మన ప్రభుత్వం సందేహపడవారి మీద కనికరం చూపుడి ఇది గొప్ప జనం సందేహపడుతుంది గొప్ప జనం కనుక సందేహం మన కన్ఫ్యూజన్ లో ఉన్నారు వాళ్ళు ఏమున్నారు కన్ఫ్యూజన్ సందేహపడ గొప్ప మనం కనికరించాలా ఆ ప్రభు చూపించిన శిలో మీద కనికరం ఉండాలా కనికరం దయా సంతం ఎన్ని విడవదు ఆ కనికరం వాళ్ళ మీద చూపించాలంట మనం కనికరం చూపించాలా దీని దగ్గర ఎక్కువ మంది ఏమీ చేయని నువ్వు చిన్నవారు చూపించిన కార్యక్రమం నిలవద్దు అలాగినట్టు కొందరిని రక్షించుడి అగ్నిలో కొందరు కొందరు ప్రభా నేను రక్షిస్తా కొందరిని నువ్వు నడిపించు ప్రభావం చెప్పాలా తెలు అంటే చాలా మంది కొందరు ఇతర బోధలో గాలికి పట్టుకోలే మార్గం తప్పి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఏం చేస్తారా దాని గారు భద్రపరిచే కొందరు రక్షించాల మనం అలాగే కొందరు ఇంకేం మాట్లాడారు చూడు శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకునక దానిని దాన్ని అసహించుకోవచ్చు భయంతో కొందరిని కరుణించుడి అలా ఈ లోకంలో శరంగా నడుకుంటూ వాళ్ళ కిరేరులో పాలుపాలు అనుకుండా అసీకుండా కొందరు భయంతో దేవుని యొక్క భయంతో వాళ్ళకి ఏమిటో రక్షించండి అంతే కదా ప్రభు అది కొంత భయం నేను భయం ఉండాలా భయం ఎప్పుడు ప్రార్థన ఆరాధన భైగులు ఉంటే భయం భక్తి ఉంటే నువ్వు కొందరు రక్షించగలవు అలాది దేవుని కోసం మనం కనిపెట్టుకోరా పరిశుధాత్మ కోసం కనిపెట్టుకోరా వాష్ కనిపెట్టుకుని ప్రభావి నడిపించి ఉంటే దేవుడు ఏం చేస్తాడు అలాది అతను ఆత్మ తన నడిపించి తన కార్యం చేస్తాడు ఇంకేమంటాడు త్రొట్టిల్లకు మిమ్మల్ని కాపాడుకుంటూ తన మహిమ ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మహిమ మహాత్మమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములు పూర్వమును ఇప్పుడును సర్వయుగములుగా అలా లీయా ఇచ్చి క్రియలు చేస్తే మీ తొట్టి అని చెప్తున్నాడు యువ ఇటు క్రియలు చేస్తే కొందరు రక్షిస్తే కొందరు కంకలిస్తే ఆ ప్రభుత్వ తొట్టెలీగా మీకు తమ రక్షిస్తానికి శక్తి మంత్రులు ఉందని చెప్తున్నాడు అలా చెప్పండి మన ప్రభుత్వ శక్తి శక్తి మంత్రులుగా మనలో ఉన్న ఆ ప్రమో శక్తి అంటే దేవుడే కానీ తప్పకుండా మనం ఈ క్రియలు చేస్తాం తొట్టి మనం తప్పకుండా ఆయన కాపాడే దేవుడు అలా లియా ఇందులోనే దేవుడు కునుక్కడు నిజుడు నేను కాపాడేవాడు పోడు కనుక ఇక్కడ చూస్తే ఇసిది క్లియర్ చూస్తే ఎందుకు అనేక తొట్టేలు ఇచ్చిపోతుంటే ఈ లోకంలో దుర్వాసాలు తీసుకొని సత్యమైన మార్గం సరు మార్గం ఇచ్చి ఆ గాడిగా ఉన్నారు కనుక వాళ్ళకు కొందరు చేయాలా ఈ వాక్యాలు చెప్పి వాళ్ళ దేవుని దగ్గర తీర్పిచ్చి శిల్వ దగ్గర చెప్పాలా అయ్యాలరా ఈ వాక్యం ఇట్లుంది అని చెప్పి మీరు రాండి మార్గం పొందుడే చెప్పాలా అలా అందుక మన ప్రభు మీ సేవకుడు శుచులు అడిగినరు తన లోకంలో ఎవరు గొప్పవాడు అంటే ప్రేమతో చెప్పినడు వి కానీ రక్షిసి సి మనం వర్దీల్సి దేవుని దగ్గర మనం అందరికీ నడిపించాలని ఈ చిన్న వాక్యం దేవుడి వాక్యం దీవించిన సరే మనం ఒక్కొక్కరిగా ప్రార్థనలో వెళ్ళిపోదాం ఒక వన్ బై వన్ ప్రార్థన చేస్తున్నాక ఈ సెషన్ విధించుకున్నాం ఒక్కొక్కరిగా ప్రార్థనలో మనం వెళ్ళిపోదాం సేమ్ స్టార్ట్ చేయండి సార్ మన దగ్గర మీ కానీ శుభం వేసు ప్రభావాడ సమీపించింది ఏసు ప్రభా నా దీవో ఇంత దగ్గర ఉంది వేసుప్రభ నా దీవానికి చూద్దాం మేం కాక అనేకులు హలది అనాదివ నీ మార్గం సాయం చేయని నా దీవానికి భయంకర జనాలు ఉన్నాం హలది అనాదివానికి చూద్దాం పైపోయి సేకులు లేవాలా ఇతర మార్గంలో పోతున్న వాళ్ళు అలాది శరీరకర్ జీవిస్తున్నారు వాళ్ళ మీద అంత దినాల ఆత్మ కుంభించమని ప్రాధ్యం వాళ్ళు శ్రమించమని ప్రార్థ్యం వాళ్ళకి సత్యం బయటపరచని మీరు ఆకర్షించండి మీరు ఆకర్షించే వాళ్ళు రాలయ ఆకరించి వాళ్ళ చురుగ్ నిలవబెట్టుకోండి నా దీవానికి వైరస్ వచ్చింది వాళ్ళు స్వచ్ఛపరచం మీ కనికరం ధర ప్రభ వాళ్ళవి ప్రభ వాళ్ళ కిప ధర రక్షణ నడిపించింది బాబి రక్షణ పొందాలా నా దీవానికి శ్రోతం చేస్తాను యసు ప్రభా దీవానికి శ్రోతం అలాది సందేశం ప్రభా అం వాళ్ళ మీద కనకరం పడాలా అలదియ వాళ్ళ ప్రభ అలా ప్రేమ చూపి కలవారి చూపించిన చూపిన ప్రేమ మన ఉదయంలో ఉండాలా అలదియ కనికరం మన ఉండాల ప్రభ అలా దీవానికి శ్రోతం చేస్తూ వాళ్ళ మీద సందర్భ దేవానికి చూపియాలా గొప్ప జనం ఈరోజు సందేశం ఉంది వాళ్ళ కన్ఫ్యూషన్ లో ఉంది కదా వాళ్ళ విశ్వ ప్రభా మేమందరం చూపియాలా నియాలా విశ్వ ప్రభ నా దేవానికి ఇక్కడ ఎంతో మంది ఆన్లైన్లో కుటుంబంలో వాళ్ళ కుటుంబం తాకండి నిన్ను మనసు నీ శృతించాలా వాళ్ళి రక్షణ దాన్ని ప్రార్థిస్తూ వాళ్ళు మార్గంలో రావాలా నేను మనసు నీ ఎందు భయం భక్తి సృష్టించాలా రక్షణ కలిగించేయండి నా దేవ నీ అక్కడ సమీప ఉంది నీరాకర కనిపెట్టుకోండి ఉండాలా భయం భక్తితో జీవించాలా పరిశుద్ధి జీవించాలా నా వ్యోమాలు వ్యాపిస్తా ఈ లోకంలో చదవకుండా దాన్ని అనుసరించుకుంటా నీ మార్గం సాగించి మనిస్తున్న ప్రాంతం మీరు హలో హలో విజయబేర్ అనా అన్న నెక్స్ట్ చేయిస్తా మీరు చేయండి నూతనమైన కృపలు మాకు అనుకరించినారు మహా తేజస్సు మహా ఈశ్వరులు మీకే పడుతుంది కాబట్టి ప్రభా నా తల్లి నీకు వన్నాలు ఇస్తుందా వాటి మీరు మాత్రం మాట్లాడారు ప్రభావ నీకు వన్నాలు ఇస్తు ప్రభా జీవిస్తారు అప్రతుల్లో మనుషులు జీవిస్తున్నారు ఆత్మ లేఖలో జీవిస్తారు ఈ లోకంలో ప్రభా ఓ ప్రభా కు ఈస్తు ప్రభావ ఇట్లా తిరుగుబడుతాను చేస్తుంది కైన మార్గంలో నడిచినారు ప్రభావరకు బహుమానులు పరిగెత్తుంది లోకమంత ప్రభావ అయినా ఈస్తు ప్రభావ వాటి గురించి మీరు జాగ్రత్త పడిన మీరు మమ్మల్ని అదాని గత మీకు అన్నాలు అయితే ప్రతి దశలో ప్రభావం జాగ్రత్తగా పశుద్ధంగా జీవించాల ప్రభావ యథాదశ పరిశుధుల ప్రభావ నిండు మనసు సేవించి బదులుగా మమ్మల్ని తయారు చేయండి నేను విధంగా పరిభక్తులు కలిగి ప్రభా ప్రీతికరమైన సేవలు ఇచ్చేలా సహకారం ప్రభావ ఇంతమంది ప్రభావ తీరులోకి పోతున్నారు ప్రభావ వందలైన ప్రభావం అగ్నించే వాళ్ళని రక్షించాల ప్రభావంతమంది ప్రభావితం సన్నిటి తీసుకొని రావాల ప్రభామైన క్రమ కాలంలో ఉంటున్నాం ప్రభా ఆయన ఇష్ట ప్రభావ ఎక్కడ ఇచ్చిన భయంకరణ క్రమ ప్రభావ వైరస్ మరీ విజిగిస్తుంది ప్రభావ ప్రభావం ఏ రీతి ఏ రీతిగా ప్రభావం ఇక్కడికి జీవించాలని మీరే మాకు మార్గం చేసి నడిపించండి ఓ ప్రభావ కొంతమంది అయినా ప్రభావం నడిపించాలా ప్రభావ ఒక ఆత్మతో నటించుకోవద్దు ప్రభావ లోకంలో ఎంతో మంది నటించుకోకంలో ప్రభావండి మీ పేరే తెలియని లోకంలో ఎంతో మంది ఉన్నారు ప్రభావ అయినా గ్రామాలలో ప్రభావ వీరు కొండ ప్రాంతాలలో ప్రభావ ఎంతో మంది ఉన్నారు ప్రభావ స్థితిలో నడిపోవ ఎంతో భయంకరమైన స్థితులు ఉన్నారు ఆ బిడ్డలు పట్ల మీ కనికరిని చూపించడానికి ప్రాధిస్తుంది ఓ ప్రభా మీ విత్తనాలు చలినం ప్రభావ అయినా మొలకెత్తాల ప్రభావం చలించి మహావృష్యం కావాల ప్రభావ ఓ ప్రభా గొప్ప గొప్ప చెవుతుల ప్రభావం వాళ్ళకి బయటికి రావాలి అక్కడ ఆరంభం కావాలా ద్వారా ప్రభా అయినా వాళ్ళు పట్ల మీ కనికరిని చూపించాలని ప్రతి గ్రామానికి ప్రభావం సమర్పిస్తున్నాం ప్రభావ తండ్రి వాళ్ళ బిడ్డలు మీరు కార్యాలు జరిగించండి రక్షణ ప్రతి బిడ్డను ప్రభావితం దర్శించండి ఎక్కువ ప్రభావ నైనా మీరు కనికరిని చూపించి మీరే రక్షించుకోవాలని తండ్రి మీకు వన్నాలు ఎక్కువ ప్రభావ మీరే గొప్ప కార్యం జీవించలే ఎన్నో ప్రాంతాల్లో కూడా ఉన్న ప్రభావ శివ శితులు లేదు ప్రభావ అలాంటి ప్రాంతాలకు మీరు మనం నడిపించాను ప్రభావ మీరే మార్గించి నడిపించండి ప్రభావ మేము వెళ్తాం ప్రభావ మనం నడిపించమని ప్రాంతిస్తాను అయినా అయినా ఎక్కువ ప్రభావ ఎంత కాలంలో ప్రభావి మనుషులు అతి గ్రహించని స్థితిలో ఉన్నారు ఓ ప్రభావ అయినా ఎక్స్టా నోవా కాలం ఏ రీతి ఉండదో మనిషి సొమ్మని రాక దినాలి ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు టైంలో జల ప్రారంభించే వాళ్ళు అందరూ వార్త విని కూడా ప్రభావ అదివేదిలో జీవిస్తారు మనుషులైన వాళ్ళు అట్లా మీకు కనికరిని చూపించను అయినా కృప చూపించిన వాళ్ళు రక్కించుకునే ప్రభు వాళ్ళ ఆత్మీయతలు ఇస్తే వాళ్ళు కనువితూ కలిగించండి మార్మల్ స్పందలాగా వాళ్ళు ప్రేరేపించమని ప్రార్థిస్తామైనా దినమంత ప్రభావ మీకు సాయం చేత నడిపించిన ప్రభావ అభిషేకం మాకు అనుభవించండి నూతన కృప అనుగ్రహించిన తర్వాత మీకు మార్గ అనుపత్ల ప్రభావ మీరు మాకు సహాయకులు వినండి పదివాళ్ళు అంత సహాయకులు నడిపించడం తర్వాత ఆయన ఇంకా ఆరాధనలో పాల్గొనే ప్రతి బ్రదర్స్ కుటుంబాలను దీవించి ఆస్వాదించండి నూతన అభిషేకించే ప్రభు మీరు గొప్ప సాక్షి నిలబెట్టుకోండి అయినా ప్రతి అవసరం మీ మైములోకి ఎంతమంది రాలేదు ప్రభావ ఆ కుటుంబాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి స్థిరపరచం మీకు గొప్ప సాక్షి నిలబెట్టుకోమని ప్రార్థిస్తాం తల్లి ప్రభావ బిడెన్ తాకండి ప్రభావ స్వచ్ఛపరచం అయినా నాకు ఇంకా ఎంతో మంది అనారోగ్యంతో ప్రతి ఒక బిడెన్ తాకండి ప్రభుత్వ అనుగ్రహించండి ప్రవచనాలను ఇచ్చిన వివేచన ఇచ్చిన కృపర్స్ లో ఇచ్చింది ప్రభావ ప్రతి సంఘానికి ప్రతి సంఘం సర్వసత్యం రావాలబద్ధ బోధ నుంచి మతపరమైన జీవితం ప్రకృతి సమైన జీవితం వాళ్ళు ఆత్మస్వరూపలుగా తయారు కావాలి ప్రభావ ఆత్మీయ ప్రపంచంలో వాళ్ళు అడుగు పెట్టాల ప్రభావ సంపూర్ణంగా సమస్యకు జీవించేలాగా ప్రతి దొడిని ప్రతి సంఘాన్ని ప్రతి చేతిని ప్రేరేపించడానికి ప్రాధిస్తుంది మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి ప్రభావ మొదటి ఏ రీతిగా సంఘం ఉద్యమంతో ప్రభావ ఓ ప్రభావ శివార్త ఈ చివరి అంతకు మించి ప్రభావ నూరు రెట్లు ప్ర ఉద్యమంతో కాంగ్రిగేషన్ గొప్ప గొప్ప సేవకులు బయక్ రావాలి ప్రభావ అనేకులు వాటిని ప్రకటించాలి ప్రతి యవనస్థుల ప్రభుత్వ అభిషేకించిన సేవలు వాడుకునే అయినా నా ప్రభా యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చండి ఉద్యోగాలు లేవు ప్రభావాలకు ఉద్యోగాలు అనుగ్రహించాలని ప్రార్థిస్తాం మంచి శాలరీలు వస్తలేవు ప్రభావ ఉద్యోగస్తున్నాయి వాళ్ళకి మంచి శాలరీలు అనుగురించాలని ప్రార్థిస్తాం లేదా అది ప్రభుత్వం ప్రతి ఒక్కరు రక్షణ మార్గం దాన్ని ప్రార్థిస్తాం లేదా ప్రతి విగ్రహాలకు ప్రభావం మాంత్రికులు లోపల ఉన్నారు ప్రభావ వాళ్ళందరినీ రక్షించుకోవాలి ప్రభుత్వ ఆత్మ రక్షించుకోలేదు ప్రభావి ైనా మీరే మాకు సాయకులు అందించండి ఒక ప్రాంతాల్లో ఒక త్రిమూర్తి దగ్గర అండ్ ప్రభావతాన్ని జాస్ట్లో దగ్గర ప్రారంభిస్తాం ఆయన ఆ బ్రదర్ ప్రభావ బెదర్ ప్రభావం మాకు ఆధిత్యనిచ్చిన ప్రభావ ఎంతగా మమ్మల్ని ప్రేదించిన అయినా అంటే మీకు ఏమైనా జీవించినారు మమ్మల్ని చేర్చుకున్నట్టు వాళ్ళ గొడవైనా మమ్మల్ని చేర్చుకుంటే మిమ్మల్ని చేర్చుకున్నట్టు ప్రభావ ఆ కుటుంబానికి ఆశీర్వాదాలు ధరించిన తర్వాత జీవించండి వాళ్ళ పరిచర్ జీవించారు ప్రభావ ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రభావం నిలిస్తూ వాళ్ళని ప్రకటించేలాగానే వాళ్ళు బలపచ్చు మనం ప్రార్థిస్తానైనా ఒకే వాళ్ళ అయినా ఇస్తా నీకు వందలతో గొప్ప కార్యం జరిగినటువంటి సాధిస్తారైన నీకు గంటట్లో మీరు నడిపించండి కానీ వందాలతోగా నిత్య క్రికెట్ నేతలుగా నిత్య కుటుంబ కోట సమస్తా మహిమ ప్రభావం మీ రాకపోతే పొరుగుడ్డి ప్రభావం మీ చిత్రపటాల అన్నిటిని సిద్ధపరచాలి ప్రగా అంటే కేవలం జీతాలు అందరూ నడిపించి మీ రాక వరకు మనందరూ సిద్ధపరచుకోమని త్వరలో ఆయన ఏసు క్రిత్య పరిషత్ నామిన ప్రార్థించుకున్నాను అండి ఆ మేల్ ఆ మేల్ ఇంకో ఏంటండి ప్రేంగుల దిన రాజా మీ పాదాలు కొందనాలు స్తోత్ర స్థితిని చెల్లించుకుంటున్నాం తండ్రి ఇంతవరకు మీరు అనుగ్రహించిన కృపకా నూకు జ్ఞానకై మీకు అందాలు ఈ చిన్న సహవాసములకే నీ కొన్నాను మీ బిడ్లకే మీ కొందన చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీ యొక్క చిత్తం అయ్యా నమ్మకం ఏంటంటే మేము ఈ సమయంలో ఈ స్థితిలో ఉన్నందుకు మీ కొందన చెల్లించుకుంటున్నాం అయ్యా సాక్షులుగా ఉప్పుగా వెలుగుగా అయ్యా మా యొక్క బలహీనతల నుండి బయటకు వచ్చి అయ్యా మీ మనం కొరకు జీవించడానికి మీ రాజ కొరకు పనిచేయడానికి కృపణాన్ని అనుగ్రహించండి మేము మా కుటుంబాలను కొరకు జీవించడానికి సహాయం చేయండి మేమందరం కూడా సేవా మేము మా ఇంటి వారిని సేవించడం అనేటువంటి నిర్ణయం అటువంటి వాగ్దానం మేము కలిగించడానికి మా జీవితాల్లో కృపులను అభ్యర్థం అనేది ప్రార్థిస్తున్నాం లేవామి దారిత్రిని వారిని ప్రాంతం పట్టుకుంటున్నాం అయ్యా కష్టాల్లో శ్రమంలో బాధల్లో పుంసం ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవ కృపను గురించండి మరి ముఖ్యంగా పెండ్ల తండ్రి ఆకుల డబ్బులతో దేవ యొక్క వ్యాధి ద్వారా అంటే అయ్యా సంక్రమించినటువంటి అనేక రకాలైనటువంటి అయ్యా కష్టాలు సమస్యలను బట్టి మీ పాదాలు పుట్టుకుంటున్నాను తండ్రి అయ్యా మీరే పోషణ పోషణాధారమైన ఉండగా జ్ఞాపకం చేసుకునే తండ్రి అయ్యా ప్రెంగుల తండ్రి నా దేశ రక్షణ గురించి మా నాయకుల గురించి అధికారులు దేవా వివిధ సంస్థలు వివిధ నాయకుల తండ్రి మీ సువార్తకు మీ నామముల వ్యతిరేకంగా ఉన్న మీ పాస్తుండగా అటు ఆత్మలను మీరు దర్శించండి ఏదైనా కార్యం జరిగించండి కృజ్ఞానం గురించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మహింగలిజా అయ్యా మా జీవితాల్లో మీరు ఇచ్చినటువంటి అనేకులు కొరకుమారు పెట్టి అనేకలు ప్రార్థించేటటువంటి జీవితం మాత్రం గురించి మీ పథనాలు అంటే అయ్యా మా సంతరక్షకులను రక్షణను భయంతో మనుకూతను కొనసాగించడానికి చేయండి అయ్యా ఒకటి వారము పనికిమారి వారము ఏ మంచితనం లేదని ఒప్పుకుంటున్నాను తండ్రి చేయండి నన్ను మమ్మల్ అందరి రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటుండగా అయ్యా జ్ఞాపకం చేసుకోండి చేసుకోమని అయ్యా జరిగిన నాలుగు దినాల క్రితం నాలుగు దినాల జరిగినటువంటి పరిచయం పాతి హృదయాన్ని స్వీకరించినటువంటి ప్రజా కొట్టుకుంటుండగా ఒక కార్యం జరుగులాగా మీరు చూస్తున్నాం సహాయం చేయండి ప్రయోజనం తండ్రి కోటివారం పనికి మాగవారం తండ్రి అయ్యా నమ్మకం తండ్రి నేను సంన వేతనాన్ని మీరు ఆశీర్వదించండి బలపరచండి ఇంకా కొన్ని ద్వారాలు తెరవకుండా మరిసారి మేమందరం ఆర్థిక సేవలో కల్పాలు కొనకి అయ్యా ము కృపును మీ దైన అనుగ్రహించండి ఆత్మ నిరూపలు అనుగ్రహించండి మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలా ఎక్కడెళ్లాలా ఎవరెవరు వెళ్ళాలా చేయించి అయ్యా సమస్య మీ అధికారం పొందుతుంది పెట్టు మేము ఎప్పుడు చూస్తున్నాం తండ్రి అయ్యా చర్య చిన్నప్పుడు బిడ్డ పెద్దపడిన వాక్యానికి మీ కొన్నా చెల్లించుకుంటూ మా రక్షకుడు మా ప్రభుత్వం శిక్షణ బ్రీతి మాలు వేడుకుంటున్నాం మీకు వందరాలు స్థితి తండ్రి గొప్ప కార్యాలయాన్ని చేయమని తండ్రి ప్రభు దీవించి ఆశీర్వదించమని మా హృదయాన్ని శోధించి మమ్మల్ని సరిచేయమని తండ్రి మీ వాక్యానుసారంగా జీవించుకున్నటకు అంతే దిన ఉండగా తండ్రి ప్రభు కాలి ఎనిమిదిలో మెరుకుని తండ్రి ప్రభు అలా పాతంలో విడిచి తండ్రి మివైపు పరిమితు నిత్య జీవితంలోకి మేము వచ్చినాగానే మాకు సహాయం చేయమని నాగరాడ్రీస్తు పరిశుద్ధి మనోజ్ బ్రదర్ డీటెయిస్ ఇచ్చేయండి సార్ ఆశీర్వ ఇచ్చేయండి పేరు కాకుండా మామూలుగా మన ప్రోగ్రామ్ మనం లాస్ట్ చెప్తాం కదా అట్లా ఇచ్చేయండి సో ముందు సారి ఈ వాక్యం మాట్లాడి ఈ విధాక బాధపట్ల ప్రమాక్యం మా ఉదయం ఉంది దాన్ని మీదే చెప్పాలని మీరే మార్గం తీసి ఆ స్థలం దయచేసి మీరు ఆక సిద్ధపక్షణి ప్రతి కుటుంబం వచ్చకుండా ఏ కుటుంబం మీ ప్రభ ఎదు ప్రభ మీ ఆకరే ప్రార్థనలో అలాగే సేవలు మీకోసం కనబడుతుండదు మీ కృప మహాకృప దైత్యం మన వేస్తున్న ప్రార్థమే మనకు ప్రతి కుటుంబం కృపగల అన్నీ <nose> <coughs> <habl épensicio>